నను సుషుప్త్య సుఖం అనుభూతం స్మర్యతే తహంకారీ తనుభూత ఏ స్మర్యతే ఇది వాచ్యం అయితే స్వామీజీ లేసిన తర్వాత జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత సుఖమహం అప్స్వాప్సం దుఃఖమహం అప్స్వాప్సం అని పరామర్శించి అంటే స్మరించి చెప్తున్నాడు కదా ఆ వాక్యంలో మీరు బాగా పరీక్షించి చూడండి ఏ విధంగా సుఖం యొక్క స్మరణ ఉన్నదో అక్కడ అహం అప్స్వాప్సం అంటున్నాడు కాబట్టి అహంకారం కూడా అక్కడ ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి దానిది కూడా స్మరణ అవుతుంది లేచిన తర్వాత సుఖం యొక్క స్మృతి ఏ విధంగా లేచిన తర్వాత పరామర్శించి అట్లే అహంకారం కూడా అక్కడ ఉంది ఎక్కడ సుశక్తిలో దానిది కూడా పరామర్శ అవుతుంది లేచిన తర్వాత ఎందుకు సుఖం అహం అప్స్వాప్సం అహంకారం అక్కడ ప్రతీతి అవుతుందా లేదా పరామర్శలో పరామర్శలో అహంకారం కూడా ఉంది అంటే అహంకారం యొక్క స్మరణ కూడా ఉంది సుఖం యొక్క స్మరణ కూడా ఉంది అందువల్ల సుఖం ఏ విధంగా స్మరింపబడి చెప్పబడుతుందో అట్లా అహంకారం యొక్క స్మరణ కూడా లేచిన తర్వాత అవుతుంది కాబట్టి పరామర్శింపబడుతుంది కాబట్టి ఆ సుశుక్తి వ్యవస్థలో అహంకారం కూడా ఉంది ఉంటేనే కానీ స్మరణ అవుతుంది కదా అయితే అహంకారం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అహంకారం మీద కర్మకు ఆశ్రయము అందుకని కర్మ కూడా సుశుక్తి అవస్థలో ఉంటుంది అని చెప్పాలి మరి లేదని ఎలా చెప్తున్నారు ఉంటుందనే చెప్పాలి ఎందుకు పరామర్శ లోపల సుఖం ఏ విధంగా పరామర్శింపబడుతుందో స్మరింపబడుతుందో అట్లా అహం కూడా పరామర్శింపబడుతుంది స్మరింపబడుతుంది అంటే ఏది స్మరింపబడుతుందో అది పూర్వ అనుభూతందే కదా మరి సుచిప్తులో అహంకారం యొక్క అనుభవం లేకపోతే మరి లేచిన తర్వాత ఏ విధంగా అహమని పరామర్శించి చెప్పగలుగుతున్నాడు అంటే సుచిప్తుల్లో అహంకారం ఉంది అహంకారం ఉంది అంటే కర్మాశ్రయం ఉన్నది అక్కడ కర్మకాశ్రయం అహంకారమే కాబట్టి అహంకారం ఉన్నందువలన కర్మ కూడా అక్కడ ఉండి తీరాలి మీరు కర్మ లేదని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అని ఈ విధంగా శంక చేస్తున్నాడు తథ అహంకార అపి తర్వాత అనుభూత ఏవ స్మరియతే ఇది వాచ్యం అక్కడ కూడా అహంకారం అనుభవ సిద్ధం ఉన్నదనే చెప్పాలి అన్యథా అట్లు కాని ఎడలా ఒకవేళ అహంకారం కూడా అక్కడ లేదంటే అహమసం ఇది పరామర్శ ఏవన్న సత్ ఒకవేళ సుషిప్తు అహంకారం లేకపోతే ఈ పరామర్శ అనుపన్నం అవుతుంది సంభవించదు మరి స్మరించి చెప్తున్నాడు అహంకారంను కూడా అంటే అక్కడ అహంకారం ఉంది సుక్షిప్తిలో లేకపోతే అనుపమనం అవుతుంది ఈ పరామర్శ తథాచ తర్మాశ్రయ అహంకార సత్వేనా కథముక్తం వినాపి కర్మ సుఖదుఖ భోగ ఇది చేధంగా ఇంతవరకు శంఖాభాగం మరి ఏ విధంగానైతే లేచిన తర్వాత పరామర్శించి చెప్తున్నాడు అహంకారమును అందువల్ల అక్కడ సుశిప్త కర్మాశ్రయమైనటువంటి అహంకారం ఉన్నది కాబట్టి మీరు కథముక్తం వినాపి కర్మ సుఖదుఖ భోగం సుశుప్తులో వినాపి కర్మ అన్నావే కర్మ లేకుండానే సుఖదుఖ భోగం కలుగుతుందని ఇది మీరు ఎలా చెప్పారు చెప్పండి అక్కడ కూడా అహంకారం ఉంది అని చెప్పాలి ఈ విధంగా పూర్వపక్షము ప్రాప్తమైనప్పుడు ఇది చే ఏవం అయినా ఈ విధంగా శంకించకూడదు అని సిద్ధాంతి సమాధానం చెప్తూ ఉన్నాడు ఏమంటే ఆ సమాధానము అంటే తత్ర అహంకార స్వీకారే పుమ్మాన్ జాగ్రీయా అయినా ఒక గొప్ప ఆపత్తి వస్తుంది ఏమిటి అని అంటే ఒకవేళ సుశుక్తులో అహంకారాన్ని స్వీకరించినట్లయితే ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ ప్రమాణ వ్యవహారం ఉంటుంది ఎక్కడ అంతఃకరణం ఉంటుందో అక్కడ ప్రమాణ వ్యవహారం ఉంటుంది ఎక్కడ ప్రమాణ వ్యవహారం ఉంటుందో అది జాగ్రత్త చెప్పాలి ప్రత్యక్షాది ప్రమాణాలు ఎక్కడ ఉన్నాయండి జాగ్రత్త అవస్థలోనే కదా ఆ ప్రత్యక్షాది ప్రమాణాల చేతనే కదా జీవుడు వ్యవహారం చేస్తున్నాడు అహంకారము లేదా బుద్ధి అంతఃకరణము వ్యవహారం చేస్తుంది అంటే ఎక్కడ అంతఃకరణము లేదా అహంకారం వ్యవహారం ఉంటుందో అక్కడ ప్రమాణ వ్యవహారం ఉంటుంది ఎక్కడ ప్రమాణ వ్యవహారం ఉంటుందో అక్కడ జాగ్రత్త ఉంటుంది మరి ఒకవేళ సుశుప్తిలో గనక అహంకారం ఉన్నది స్వీకరించినట్లయితే అది సుషుప్తి అనబడదు జాగ్రత్త అని చెప్పవలసి వస్తుంది అని ఈ విధంగా ఆ చూపెట్టాడు జాగ్రత్త తస్య ఏవో తతీతే జాగ్రత్త అవస్థలోనే అహంకారం యొక్క ప్రతీతి ఉంటుంది ఏ విధంగా అహం జాగర్మి ఇది ప్రతీతేహే నేను జాగరూకుడనే ఉన్నాను అని ఎప్పుడంటున్నాడు జాగ్రత్త అవస్థలోకి ఇచ్చిన తర్వాత అంటున్నాడు అంటే అహంకారం ఉంది సుశుప్తిలో లేదు నా సుషుప్తి స్వప్నయోహో సుషుప్తిలో కానీ స్వప్నంలో కానీ ఈ అహంకారము జాగృతి లేదు అంటే ప్రమాణాది వ్యవహార యుక్తమై లేదు ఎక్కడ ప్రమాణాది వ్యవహారం ఉంటుందో అక్కడ జాగ్రత్త అవస్థ ఉంటుంది అక్కడే అహంకారం ఉంటుంది అంటాడు తథా ప్రతీతి అభావా సుశుప్తులో అహంకారం ఉన్నట్టుగా ప్రతీతి లేదు అనుభవం లేదు అందుకని సుశుప్తులో అహంకారం లేదు కర్మాశ్రయమైనటువంటి అహంకారం లేనందువలన అక్కడ కర్మ కూడా లేదు అని మేము చెప్పాం కథం అస్వాప్సం ఇది సామానాధికరణ్యైన ప్రతీతి ఇది చేస్తే అయితే స్వామీజీ మరి ఒకవేళ సుశుప్తి ఎందు అహంకారం లేకపోతే సుఖం అహం అప్స్వాప్సం అని అంటూ జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సుఖమును స్మరించి చెప్తున్నాడో అట్లా అహము యొక్క స్మరణ కూడా అవుతుంది కదా అహంకారం యొక్క స్మరణ ఎందువల్ల కలుగుతుంది ఇక్కడ జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత పరామర్శ ఎందుకు కలుగుతుంది అహంకారంది ఒకవేళ సుశిప్తులపల అహంకారం అనుభూతం లేకపోతే మరి పరామర్శ స్మరణ ఏ విధంగా సంభవిస్తుంది అననుభూతం యొక్క స్మరణ కలగదు కదా అనుభూతం యొక్క స్మరణనే కలుగుతుంది కదా ఇది నియమం కదా అని ఈ విధంగా శంక చేస్తున్నాడు దానికి సమాధానం చెప్పబడుతుంది ఉచతే అని దానికి దృష్టాంతం ఇచ్చి చెప్తున్నాడు కొంచెం సూక్ష్మంగా ఉంటుంది విషయము చాలా సావధానంగా వినండి యథ मुख प्रतिबिंब आश्रिए दर्पणे मुखं जपकुसुमोहितध्यास रुख्यती अहंकाराश्रय साक्षिचतन स्मरण आश्रय्वाद अहम्वाप्समी सामना प्रतीति अतः न सुषुत अहंकार अभूत स्मरिय సుషిప్త లీనత్వన తననుభూతత్వాత్ స్మరణ అనుపత్తే అని సమాధానం చెప్పారు అహంకారము సుషిప్తులపల లీనమైనందువలన ఆ అహంకారం స్మరణ జాగ్రత్తల్లోకి వచ్చిన తర్వాత కలుగదు అనుపన్నము అవుతుంది ఎందుకనంటే ముఖ ప్రతిబింబ ఆస్ అయ్యే దర్పణే జపా జపాకుమలలోహిత అధ్యాస రక్తం ముఖం ప్రతీతివద్ అహంకార ఆశ్రయతీచైతన్య స్మరణ ఆశ్రయం సుఖం అప్స్వాసం సామానాధిక్య ప్రతీతి అక్కడ కూడా మధుసూదనస్వామి అదే చెప్పాడు ఎద్యి బాగా వినండి సాక్షిచైతన్యత్ర స్మకా ఆశ్రయే ఎక్కడెక్కడ స్మృతి అవుతుందో స్మరణ అవుతుందో ఈ స్మరణకు సాక్షి చైతన్యమే ఆశ్రయము సాక్షి చైతన్యం ఆశ్రయించుకునే స్మరణ ఉంటుంది తథాపి అధ్యస్థ అహంకార అనగా దిస్ సాక్షిమే అహంకారక అధ్యాసు హై ఏ సాక్షి అందైతే అహంకారం అధ్యస్థం ఎందుకంటే బుద్ధి అంటేనే అహంకారం కదా అహంకారం అంటేనే జీవుడు అయితే ఈ బుద్ధి అధ్యస్థం కదా ఎక్కడ అధిష్టానం ఉండాలి కదా దానికి ఒకటి అధ్యస్థం ఉన్నప్పుడు నిరధిష్టాన విభ్రాంతే కోప్య మరి అధిష్టానం తప్పకుండా ఉండాలి అధ్యస్థ వస్తువు నాకు లేకుండా అధ్యస్థ వస్తువు యొక్క ప్రతీతి కలగనేరదు కాబట్టి అధ్యస్థ అహంకారానికి అధిష్టానం ఎవరు అంటే సాక్షి చైతన్యమే ఆ విధంగా అనుభవం కూడా ఉంది బుద్ధి ఎక్కడ ప్రతీతి అవుతుంది మీ అందే ప్రతీతి అవుతుంది అంటే మీ అందే అధ్యస్థం ఉన్నది అంటే సాక్షి ఎందే అధ్యం ఉంది అని అనుభవం కూడా ఉంది అయితే ఈ అధ్యస్థమైనటువంటి అహంకారమే సాక్షి చైతన్య స్మరణక ఆశ్రయోతాయి సాక్షి చైతన్యం నందు స్మరణ ఉన్నదో సాక్షి చైతన్యం ఏ విధంగా స్మరణకు ఆశ్రయము అట్లే అహంకారము కూడా స్మరణకు ఆశ్రయమవుతుంది సాక్షి చైతన్యం నందు అహంకారము కూడా స్మరణకు ఆశ్రయమవుతుంది ఇసులుయే స్మరణ ఆర్ అహంకారం ఇన్ దోనోంక ఏకిహి సాక్షి చైతన్యమే సామానాధికారణ్యం అంటే దోనోంక ఏకిహి ఆశ్రయ అయితే స్మరణ సాక్షి అందే అధ్యమై ఉన్నది సాక్షి స్మరణకు కూడా ఆశ్రయం ఉన్నాడు మరి అట్లా అహంకారానికి కూడా ఆశ్రయం ఉన్నాడు ఎందుకు అహంకారం ఆ సాక్షి అందే అధ్యస్థం కాబట్టి అహంకారానికి కూడా ఆశ్రయం ఎవరు అధికరణం ఎవరు అని అంటే సాక్షియే అంటే స్మరణ కూడా సాక్షియందే ఉంది అహంకారం కూడా సాక్షి ఉంది అంటే రెండు ఒకే అధికరణం నందు ఒకే ఆశ్రయం నందు ఉన్నాయి స్మరణ మరియు అహంకారము రెండు ఒకే అధికరణం సాక్షియందు ఉన్నాయి కాబట్టి ఈ రెండిటికి సామానాధికరణ్యములు అంటారు అంటే సమానం అంటే ఒకటి అధికరణం అంటే ఆశ్రయం ఏకాశ్రయం నందే ఈ రెండు ఉన్నాయి సాక్షి అనేటువంటి ఆశ్రయం నందే స్మరణ ఉన్నది మరియు అహంకారం కూడా ఉంది ఈ రెండు సమాన అధికరణములో ఉన్నాయి ఒకే అధికరణంలో ఉన్నాయి రెండు అత అహంకారికి స్మరణాశ్రయతాసే ప్రతీతి ఒత్తిహే అయితే ఆ స్మరణకాశ్రయం అయినటువంటి సాక్షి అహంకారం కూడా ఉండి ఆ స్మరణకు కూడా అహంకారం ఆశ్రయమై ఉన్నందువలన సుఖమహం అప్స్వాసం అనేటువంటి స్మరణ ప్రతితి అవుతుంది ఎప్పుడు లేచిన తర్వాత పరామర్శ జరుగుతుంది ఇసు ప్రకారం అహంకారికే వాస్తవమే స్మరణకు ఆశ్రయం నా హోనే పరి వాస్తవంగా అహంకారము స్మరణకు ఆశ్రయం కాదు స్మరణకు ఆశ్రయం సాక్షి కానీ ఈ సాక్షి అందే అహంకారం కూడా ఉన్నందువలన ఆ స్మరణకు స అహంకారము ఆశ్రయముగా భ్రాంతి చేత ప్రతీతవుతుంది వాస్తవం కాదు వాస్తవంగా స్మరణకు ఆశ్రయం సాక్షియే ఎహి ముఖ ప్రతిబింబ ఆశ్రయే ఇసు దృష్టాంతిస్తే ఉపపాదన కర్తే ఇదే విషయాన్ని గ్రంథంలో ముఖ ప్రతిబింబ ఆశ్రయే అని చెప్పాడు ఏ విధంగా ఒక అద్దం తీసుకోండి అద్దం ఒక ఉపాధి దాని సమీపంలో అద్దమునకు ఎదురుగా ఒక జపాకుమంది లేదా ఎర్రని వస్త్రం ఉంది అనుకోండి జపాకుష్మే లేదా వస్త్రం ఉన్నదో ఆ యొక్క ఎరుపు ధనము లాలిమా లేదా రక్తిమా అంటారు ఆ ఎరుపుదనము అద్దంలో ప్రతిబింబిస్తుంది మరి అక్కడే వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క ముఖం కూడా అద్దంలో ప్రతిబింబిస్తుంది రెండు ఉన్నాయి అక్కడ అద్దము ఆశ్రయించుకొని ఎరుపు వర్ణము ఉన్నది మరి ముఖం కూడా ఉంది అంటే అద్దంలో ఎరుపు వర్ణం యొక్క ప్రతిబింబం ఉన్నది ముఖం యొక్క ప్రతిబింబం ఉన్నది ఈ రెండిటికి ఆశ్రయం ఎవరు అద్దం అయితే ఆ ఎరుపు వర్ణము మరి ముఖం యొక్క ప్రతిబింబం రెండు ఏకాశ్రయమే ఉన్నాయి అద్దంని ఆశ్రయించుకొని ఉన్నాయి కాబట్టి ఈ రెండు సామానాధికారాన్ని మలనపడతాయి ఈ సామానాధికరణ్య బలము చేత ముఖం యొక్క ప్రతిబింబము ఎరుపు వర్ణమునకు ఆశ్రయం కాదు అర్థమే ఆశ్రయము అయినా గాని సామానాధికరణ్య బలం చేత ఆ ఎరుపు వర్ణమునకు ముఖమే ఆశ్రయమైనట్టుగా భ్రాంతి చేత కనపడుతూ రక్తం ముఖం అనేటువంటి ప్రతీతి అవుతుంది ముఖం ఎర్రగా ఉంది అని ఈ విధమైనటువంటి భ్రాంతి ప్రతీతి అవుతుంది వాస్తవంగా ముఖము ఎరుపు ధనానికి ఆశ్రయం కాదు అర్థం ఆశ్రయం ఉన్నది అయినా గాని సామానాధికారైన బలం చేత రెండు ఒకే ఆశ్రయాన్ని ఆశ్రయించుకునే అర్థం ఉన్నాయి కాబట్టి ఆ ముఖమే ఎరుపు వర్ణమునకు ఆశ్రయముగా ఉన్నట్టుగా భ్రాంతి చేత రక్తం ముఖం అనేటువంటి ప్రతీతి అవుతుంది ఏ విధంగా అట్లా భ్రాంతి సిద్ధమైనటువంటి ప్రతీతి ఆ దృష్టాంతంలో అవుతుందో రక్తం ముఖం అని అదే అదేవిధంగా ఇక్కడ అహం సుఖం అప్స్వాసం అనేది కూడా భ్రాంతి ప్రతీతియే ఎట్లా ఐ దృష్టాంతము ద్వారా చక్కగా మనకు సిద్ధాంత బిందులో చెప్తూ ఉన్నాడు జైసే అధ్యస్థ లౌహిత్య ప్రతిబింబం ఇను దోనోంకా ఆశ్రయ దర్పణహే అధ్యస్థమైనటువంటి లౌహిత్యం అంటే ఎరుపు ధనము ఎరుపు వర్ణము ఏది జపాకుస్మ యొక్క లేదా పెరని వస్త్రం యొక్క లాలిమ ఏదైతే ఎరుపు వర్ణం ఉన్నదో దానికి మరియు మన యొక్క ముఖ ప్రతిబింబమునకు రెండిటికి కూడా ఆశ్రయము దర్పణము అర్థము ప్రతిబింబ లోహిత్క ఆశ్రయం నహిహే రెండిటికి ఆశ్రయము దర్పణమున్నది కానీ ఆ ఎరుపు వర్ణమునకు ప్రతిబింబం ఆశ్రయం కాదు తథాపి లోహిత్య ఆరు ప్రతిబింబక ఏక దర్పణమే సమానాధికరణ్యే అయినా కూడా ఈ ప్రతిబింబము మరియు లోహిత్యము అంటే రక్తిమ లాలిమ ఆ ఎరుపు ధనము ఏదైతే ఉన్నదో ఈ రెండు కూడా అనేటువంటి ఉపాధిని అధికరణాన్ని ఆశ్రయించుకొని సామానాధికరణ్యం చేస్త ఉండదు సామానాధికరణ్యం అంటే రెండు ఒకే ఆశ్రయమును ఆశ్రయించుకొని ఉండుట సామానాధికరణ్యం అంటారు ఈ ఎరుపు ధనము మరియు ప్రతిబింబము రెండు అర్ధం అనేటువంటి ఆశ్రయాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి అత లౌహిత్తికి ఆశ్రయతాసే ముఖకి రక్తం ముఖం ఐసి ప్రతీతి హోతిహే అయితే సామానాధికరణ బలం చేత ముఖమే ఆ ఎరుపు వర్ణమునకు ఆశ్రయమైనట్టు వలె భ్రాంతి చేత కనపడుతూ ముఖం ఎర్రగా ఉన్నది రక్తం ముఖం ఐసి ప్రతీతి హోతిహే ఈ విధమైనటువంటి ప్రతితి అవుతుంది ఇది దృష్టాంతం వైసేహి యహాపర్ స్మరణ్ ఆర్ అహంకార్ దోనోకా ఆశ్రయ ఏక సాక్షి చైతన్య ఏ విధంగా లాలిమ మరియు ముఖ ప్రతిబింబం రెండిటికీ ఒకటే అర్థం ఆశ్రయం ఉన్నదో అట్లే ఇక్కడ మనకు దృష్టాంతంలో స్మరణకు మరియు అహంకారానికి రెండిటికి ఆశ్రయము సాక్షి చైతన్యం ఎందుకు స్మరణ కూడా అధ్యస్థమే అహంకారము అంతఃకరణం కూడా అధ్యస్థమే లేదా అహంకారం అంటే జీవుడని తెలుసుకోండి వారు కూడా అధ్యస్తమే ఎందుకు అధ్యస్థమైనటువంటి అంత ప్రతిబింబ చైతన్యము అది కూడా అధ్యస్థమే కాబట్టి ఈ అహంకారమునకు స్మరణకు రెండిటికి ఆశ్రయం ఎవరు సాక్షి చైతన్యం అధిష్టానం దాని అంద ఈ రెండు అధ్యస్థమై ఉన్నాయి కాబట్టి సాక్షి చైతన్యమే ఆ రెండిటికి స్మరణకు అహంకారానికి ఆశ్రయము ఉన్నది ఇసు స్మరణ ఆర్ అహంకారక ఏ అధిష్ఠాన చైతన్యం సాక్షి చైతన్యమే సామానాధికారాన్ని హోనేసే స్మరణకి ఆశ్రయతా సే అహంకారకి ప్రతీతి హోతిహే అయితే సామానాధికరైన బలం చేత రెండు కూడా సాక్షి చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నందువలన అక్కడ ఏ విధంగా ముఖము రక్తవర్ణమునకు ఆశ్రయం కాకుండా కూడా ఆశ్రయము వలె భ్రాంతి చేత ఏ విధంగా మనకు తోస్తుందో అట్లే ఇక్కడ అహంకారము స్మరణకు ఆశ్రయము కాకుండా కూడా అహంకారమే స్మరణకు ఆశ్రయము వలె సుఖం అహం అప్స్వాప్సం అనేటువంటి భ్రాంతి ప్రతీతి జాగ్రత్తకి వచ్చిన తర్వాత ఈ పరామర్శ అవుతుంది సాక్షి చైతన్యం సుశుక్తి మే అనుగత సుఖాదీకా జాగ్రత్త మే అహంకారాశ్రయత్వేన స్మరణ కడతాయి జాగ్రత్తకి వచ్చిన తర్వాత సుఖమహమప్ అని కానీ దుఃఖ మహం అప్సామని కానీ ఏదైతే పరామర్శ జరుగుతుందో సాక్షి చైతన్యమే స్మరణ చేస్తుంది ఎందుకు అనుభవిత ఎవరు అక్కడ సుశక్తిలో ఎవరు అనుభవిత ఉంటాడో వాడికే స్మరణ వస్తుంది అనుభవం ఒకరికి స్మరణ ఇంకొకరికి కలగదు ఇది అక్కడ నియమం లేదు కదా ఒకరికి కలిగినటువంటి అనుభవం ఇంకొకరికి స్మరణకు సంభవించదు ఎవడు అనుభవిత ఉంటాడో అనుభవకర్త ఉంటాడో అనుభవించిన వాడు ఉంటాడో వానికే కాలాంతరం లోపల ఆ అనుభావ్యమైనటువంటి విషయం యొక్క స్మరణ కలుగుతుంది మరి ఇక్కడ సుశుక్తులో ఆ సుఖము ఆ దుఃఖము ఏదైతే అనుభవం కలిగిందో అది సాక్షికే కలిగింది కాబట్టి సాక్షియే దాన్ని స్మరించి చెప్తున్నాడు కానీ సాక్షాత్తుగా కాకుండా అహంకారాన్ని ఆశ్రయించుకొని సాక్షియే పరామర్శ చేస్తూ సుఖమహం అప్సం అని అంటూ ఆశ్రయించుకొని సాక్షియే అక్కడ పరామర్శ చేస్తున్నాడు కాబట్టి వాస్తవంగా అహంకారం అనేది అక్కడ లేదు అయితే మీరు చెప్పారు కదా స్వామీజీ సుషుక్తి లోపల స్మరణకు అహంకారానికి రెండింటికి ఆశ్రయం సాక్షి చైతన్యమే అని చెప్పారు కదా మరి సుషుప్తులో అహంకారం ఉన్నట్టుగా స్వీకరించినట్టే కదా అని అంటే అహంకారం లేదు సుషుప్తులో సుఖదుఖాల యొక్క అనుభవం అయింది అది సాక్షి చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఆ అనుభవము నష్టమయ్యి సంస్కారాన్ని సాక్షి చైతన్యం నందు మిగిల్చి అనుభవం నష్టమైపోయింది లేచిన తర్వాత ఆ స్మరణ ప్రతీతి అవుతుంది అవుతుంది మరి ఈ అహంకారం అక్కడ లేదు కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అంటే జాగ్రత్తకి వచ్చిన తర్వాత అహంకారం ఉత్థానమైంది కదా అంతఃకరణం ఉత్థానమైంది కదా ఆ జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత అహంకారం ఏదైతే ఉత్థానమైందో అది ఎక్కడ ఉన్నది అనంటే సాక్షి చైతన్యం నందే ఉత్థానమైంది సాక్షి చైతన్యం నందే అధ్యము కాబట్టి అహంకారము సాక్షి చైతన్యం అది ఉత్థానమయ్యి ఇపుడు ఆ స్మరణ మరి ఈ అహంకారం రెండు ఒకే అధికరణములో ఉన్నందులన ఆ స్మరణకు అహంకారమే ఆశ్రయం వలె సుఖం అహం అప్స్వాప్సం అనేటువంటి పరామర్శ భ్రాంతి చేత కలుగుతుంది కానీ పరామర్శ చేసేవాడు స్మరించేవాడు సాక్షియే అయితే అహంకారాన్ని ఆశ్రయించుకొని సాక్షి పరామర్శిస్తున్నాడు సాక్షాత్గా కాదు ఎందుకంటే అహంకారం ఇప్పుడు ఉత్థానమైంది కదా అందువల్ల అహంకారాన్ని ఆశ్రయించుకొని సాక్షి చైతన్యమే సుషుప్తిగత ఏ సుఖానుభవము లేదా దుఃఖానుభవం ఉండనో దాన్ని స్మరించి చెప్తున్నాడు కానీ సుషుప్తులో అహంకారం లేదు అది జాగ్రత్తకి వచ్చిన తర్వాత ఉత్థానమైంది అహంకారం అని ఈ విధంగా మనకు సిద్ధాంత బిందులో ఈ విషయాన్ని చక్కగా స్పష్టీకరణం చేశాడు ఈ విధంగా సుశుప్తులో అహంకారం లేదు అని నిర్ధారణ చేయబడింది ఇంకొక దృష్టాంతం కూడా తెలుసుకోండి సులభంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒక కోతి కోతి పిల్లను తన వీపు మీద ఎక్కించుకొని నడుచుకుంటూ పోతూ ఉంది భూమి మీద ఇప్పుడు ఆ కోతి పిల్ల ఏదైతే ఉన్నదో దానికి ఆశ్చర్యము ఎవరు అని విచారం చేస్తే మరి చెప్పండి ఎవరు కోతి అంటారు తల్లి కోతి పిల్లకోతికి ఆశ్రయం ఉంది ఎందుకు తల్లి కోతి అని ఎక్కే కదా ఆ కూర్చున్నది ఇప్పుడు ఆ పిల్లకోతికి ఆశ్రయం ఎవరు తల్లి కోతి కానీ ఇది సత్యమా ఇద్దరికీ ఆ తల్లి కోతికి పిల్లకోతికి రెండిటికి ఆశ్రయము భూమి ముఖ్య ఆశ్రయం ఎవరు భూమి కానీ వ్యవహారం చేస్తున్నాము పిల్లకోతికి ఆశ్రయం తల్లి కోతి అని అట్లా ఇక్కడ కూడా స్మరణక ఆశ్రయం అహంకారం అని పరామర్శించి చెప్పేటప్పుడు భ్రాంతి చేత జరుగుతుంది వ్యవహారము కానీ ముఖ్య ఆశ్రయము సాక్షియే అని ఈ విధంగా తెలుసుకోండి సరే తథా చందువల్ల అత నా సుషుప్త అహంకార అనుభూత స్మరియతే అందుకని సుశుప్తు లోపల అహంకారము లేదు అక్కడ లేనే లేదు అహంకారం కాబట్టి కర్మకాశ్రయమైనటువంటి అహంకారం లేదు కాబట్టి అక్కడ కర్మ కూడా లేదు అని సిద్ధమైంది తాచ కర్మాశ్రయ అహంకారం వినాయే అహం సుఖం అప్స్వాసం దుఃఖం అప్స్వాసం ఇది ప్రత్యయ ఉపపద్యతే అందుకని కర్మకు ఆశ్రయమైనటువంటి అహంకారం లేనప్పటికీ కూడా అవిద్యలో ఉన్నటువంటి సత్వగుణ పరిణామాత్మకమైనటువంటి సుఖము రజోగుణ పరిణామాత్మకమైనటువంటి దుఃఖం యొక్క అనుభవము సాక్షి చేత అక్కడ కలిగింది దాని యొక్క స్మరణ జాగ్రత్తకి వచ్చిన తర్వాత దాన్ని పరామర్శించి దాన్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ చెప్తాడు సుఖమహాప్సాప్సం దుఃఖమహం ఆప్సాప్సం అని ఈ విధంగా అహంకారముతో కలిసి సుఖస్మరణ దుఃఖస్మరణ అవుతుంది కానీ వాస్తవంగా అహంకారం సుశిప్తులో లేదు జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత ఉత్నం అయింది కాబట్టి ఆ ఉత్నమైనటువంటి అహంకారంతో కలిసి ఈ సుఖం యొక్క స్మరణ దుఃఖం యొక్క స్మరణ కలుగుతుంది ఎందుకంటే రెండింటికి ఆశ్రయం సాక్షియే కాబట్టి సామానాధికారణ బలం చేత అహంకార ఆశ్రితమే సుఖము దుఃఖము ఉన్నది అన్నట్టుగా స్మరణ అవుతుంది కానీ వాస్తవం అట్లా కాదు సుశిప్తుల అహంకారం లేదు అయితే కర్మ కాశ్రయమైనటువంటి అహంకారం సుశృత్తిలోందువలన సుశృత్తిలో కర్మ లేదు కర్మ లేకుండానే సుఖ దుఃఖాల యొక్క భోగము జీవునికి కలుగుతుంది అనేది ఉప అంటే ఉపపన్నమవుతుంది సంభవిస్తుంది